జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వంగ్ సీదసాదనం శ్రీమహాగ్రాధిపత సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా భద్రం కన్మే విష్నుమదేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తువాసూమదేవృతాయుస్తి నైంద్రో వృద్ధశ్రవాతి నూషా విస్తినస్తాక్ష్యో అరిష్టమి స్వస్తి నో బృహస్పతి శాంతిశాశాంతి ఉపాయ నిగృయా విక్షిప్తం కావలేదు మొదలుపెట్టాను మంచిది ఉత్సేక ఉదేర్యద్వత్ కుషాగ్రేణి మనసో నిగ్రహ నిగ్రహస్త భవేదరిఖేద ఉత్సాహం ఉండాలి నిరుత్సాహం దగ్గరికి రానివ్వకూడదు టీకాగర్లో మంచి మాట రాశారు అనుభూతి స్వరూపాచార్య ఎవరు రాశారంటే కళ్ళు మూసుకుంటే చీకటిగా ఉంది కళ్ళు మూసుకుంటే ఎలా ఉంది చీకటిగా ఉంది కళ్ళు తెరిస్తే ఘటం పటం కనబడుతున్నాడు ఇంక ఎక్కడుంది బ్రహ్మ వేరీ జీవ్ బ్రహ్మ అని కంగారు పడకూడదు అలానే కంగారు పడకూడదు ఎందుకంటే మీరు కంగారు పడకుండా ఉంటేనే మీకు తత్వం అనుభవానికి కళ్ళు మూసుకుంటే చీకటి చీకటి కాదు చీకటి తెలుస్తూ ఉంటుంది కాబట్టి కంగారు పుడితే అదిగో కళ్ళు మూసుకుంటే చీకటి కళ్ళు తెరిస్తే ఘటపటాలు అన్న అది కంగారు అనమాట కంగారు పొడి లక్షణం నేను కంగారు పుడుతూ ఉంటాను నాకు కంగారు నాకు ముఖ్య విషయం చెప్తున్నా సో కళ్ళు తెరిస్తే చే కళ్ళు మూసుకుంటే చీకటి చీకటి కాదు చీకటి యొక్క దృక్ చీకటిని తెలుసుకునే చైతన్య స్వరూపం నేను కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే ఘటపటాల ఘటపటాలు కాదు ఘటహ అస్థి టహ అస్థి కాబట్టి ఆ ఈజినెస్ సర్వ అంటే మీరు చాలా తేలిక కూడా పెద్ద కష్టం కూడా కొంత అభ్యాసం చేయాల్సి ఉంటుంది సరైన దిశలో అభ్యాసం చేయాల్సి ఉంటుంది మీకు కళ్ళు తెరిచినప్పుడు నామరూపాలను చూసుకుంటూ పోతే ఎస్ మీరు దాని నుంచి బయట పడలేరు మీకు బ్రహ్మాని ఊరికే మాటే తప్ప మాట వలసగా అన్నమే తప్ప అది అనుభవానికి రాదు కానీ గుణదోష దృష్టి నుంచి ద్వంద్వ దృష్టి నుంచి మీరు బయటపడగలగా ద్వంద్వాల్లో ప్రవేశించకూడదు ఎదరవాడు మన ద్వంద్వాల్లోకి లాగుతామని ట్రై చేస్తారు అప్పుడు మనం ఏం చేయాలి మౌనాన్ని వహించాలి మౌనంగా ఉండాలి అప్పుడు మౌనము వంటి ఆయుధము మరొకటి లేదు అది జనాలు మరి తెలుసుకోరు చాలా కష్టం గృహస్థులే కాదు పెద్ద పెద్ద సన్యాసులు కూడా మౌనం అనే ఆయుధం ఒకటి ఉందని తెలుసుకోక ఈ లౌకికులతోటి వాగ్వాదానికి దిగుతారు దిగితే భంగపాటు చెందుతారు లౌకికులతోటి వాగ్వాదానికి దిక్కోడు ఎందుకంటే వాడు మూర్ఖుడు వాడికి తెలియదు వాటితోటి వాగ్వాదం ఏమిటి వాడు దుమ్మురు ఎక్కొడతాడు ఇలా ఇలా దుమ్మురు ఎక్కొడతాడు కాళ్ళతో ఇలా తొక్కి తొక్కి దుమ్మురు ఎక్కొడతాడు ఏంటండి నేల మీద కాలుతో తొక్కితే దుమ్ములు వేస్తుంది అప్పుడు మీరు కూడా మళ్ళీ తొక్కి తొక్కి దుమ్ములు ఎక్కొట్టే రెండుకోండి ఏమిటి ఉపయోగం ఉంది దుమ్ముకి దుమ్ము పరిష్కారం కాదు మరింత దుమ్ము మీ ముఖం మీద దుమ్ము పడుతుంది వాడి ముఖం దుమ్ము పడుతుంది అలా కాకుండా వాడు దుమ్ము లేక్కొడుతుంటే మీరు అలా నార్మల్గా ఉండిపోవడం లేదా చేతనైతే కొన్ని నీళ్లు చల్లడం దుమ్ము చల్ల అలా ఉండాలి కానీ వాడితో నువ్వెంత అంటే నువ్వెంత ఇసుకో అంటే ఇసుకో అనేది ఒక సామెత ఉంటుంది అలా అలా ఉండకూడదు మౌనంగా ఉండాలి కంగారు పడిపోయి మౌనాన్ని బ్రేక్ చేయకూడదు అనివే కాబట్టి గుణదోష దృష్టిలో మీరు మౌనంగా ఉంటే గుణదోష దృష్టి నుంచి బయటపడిపోతారు ద్వంద్వ దృష్టి నుంచి బయటపడిపోతారు మీకు ద్వంద్వ దృష్టి నుంచి బయటకు వచ్చేస్తే మీకు డేలైట్ లాగా తెలుస్తూ ఉంటుందంత ఏమిటి తెలుస్తుంది ఒకడు ఉంటాడు వాడు ఏదో మాట్లాడతాడు అదంతా అజ్ఞానం మూర్ఖం తెలుస్తూ ఉంటుంది మనమేం వాళ్ళ మీద వ్యతిరేక భావమే ఉండదు ఏదో ఇలాగే ఉంటారులే లౌకికులు ఇలాగే ఇది అజ్ఞానం తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు అది త్రాడని తెలుసుకున్నవాడికి అదిగో పాము రెండు తలల పాము కట్ల పాము త్రాజుపాము అని ఎవడో వాగుతూ ఉంటే ఏమనిపిస్తుంది పొందలేవాడి మొహం వెరిమొహం అని అనిపిస్తుంది తప్ప దాని మీద మరో వ్యతిరేక భావమే ఉండదు లోకంలో అలా ఉంటారు ఏదో వాగుతూ ఉంటారు వాళ్ళ మనస్సు దోషం తప్ప వాళ్ళ దోషం కాదు యు ఫైండ్ ఫాల్ట్ విత్ ది సిన్ నాట్ విత్ ది సెన్ ఆర్ అని ఒక ఫండమెంటల్ రూల్ ఒకటి ఉంది సో ఈ రకంగా ఆ గుణదోష దృష్టి నుంచి మీరు బయటకు వచ్చేసి ఆ ద్వంద్వ దృష్టిని బాగా డైల్యూట్ చేసుకుని మీరు చూస్తే మీకు ఏం కనపడుతుందంటే మానవుల యొక్క చెప్పలత్వము వాళ్ళ యొక్క అజ్ఞానము ఓవైపున కనపడుతూ ఉంటుంది అంటే నైన్ ఇంపెర్సనల్వే అన్ఇన్వాల్వ్డ్వే మీకు అజ్ఞానం కనపడుతూ ఉంటుంది ఇంకోవైపునే ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇగ్నోరెన్స్ అండ్ ఆల్ దట్ వాళ్ళందరూ కూడా ఆత్మరూపులే అని కూడా తెలుస్తూ అలా దాన్ని అభ్యాసం చేసుకుని తీసుకురావాలి కానీ కళ్ళు మూసుకుంటే చీకటి కళ్ళు తెరిస్తే కటపటాలు అలాగే దాన్ని అలా లాభం లేదు దాన్ని వర్కౌట్ వర్క్ అరౌండ్ ఇట్ అనమాట కాబట్టి ఉత్సాహం ఉండాలి అపరిఖేదత మనం ఆ శ్లోకంలో చూస్తున్నాము కాబట్టి జీవితంలో మీరు ఏదైనా ఒక సత్యాన్ని ఒక లక్ష్యాన్ని సత్యాన్ని కనుక్కోవాలన్నా లక్ష్యాన్ని చేరుకోవాలన్నా మీరు మీరు ఎలా ముందుకు అడుగు వేస్తారు అంటే మన బుద్ధి మన హృదయము అంటే మన బుద్ధిశక్తి లాజికల్ మైండ్ అండ్ ఆల్సో మన లవ్ ప్రేమ ఆ రెండూ కూడా ఆ వస్తువు మీద ఉండాలి సాధారణంగా మన బుద్ధి ఉన్న చోట ప్రేమ ఉండదు ప్రేమ ఉన్న చోట బుద్ధి ఉండదు ఆఫీస్కి వెళ్తాడు బుద్ధి ఉపయోగిస్తాడు ప్రేమ చూపించడం ఇంటికి వస్తాడు ప్రేమ చూపిస్తాడు బుద్ధిని వినియోగించడం ఆఫీస్కి వెళ్ళి ప్రేమ ఉండదు కాబట్టి డ్యూటీ సరిగ్గా చేయడు బుద్ధిని ఉపయోగించి డ్యూటీ నుంచి ఎలా ఎగయడం అని ఉంటాడు ఇంటికి వస్తాడు బుద్ధి ఉపయోగించడు ప్రేమ పేరుతోటి ఆసక్తిని కలిగి ఉంటాడు తప్ప వివేక బుద్ధిని ఉపయోగించి అసంగంగా ఉండాలి అని తెలుసుకోడు కాబట్టి బుద్ధి ప్రేమ రెండూ కూడా ఆ తత్వం మీద మనం ప్రవేశపెట్టాలి అంటే మన పాఠము మన మన అభ్యాసము మన సాధన దాన్ని ప్రేమించాలి మనకు ఉండేటువంటి బుద్ధిశక్తిని దానికి ఉపయోగించాలి బుద్ధిశక్తిని బుద్ధికి పదును పెట్టి ఉపయోగించాలి కొంతమంది బుద్ధికి పదును పెట్టరు బుద్ధి ఇప్పుడు కత్తి ఉంది తెలుగులో సామెత ఒకటి ఉంది మొండివాడి ముక్కు తెగదు అని ఎవడం మనం మొండివాడి ముక్కు తెగదు తా ఆ కత్తి ఆ కత్తితోటి పని అవ్వదు ఆ కత్తితోటి ఇప్పుడు పనసకాయ కొట్టాలనుకోండి పనసకాయ కూర చేయడానికి ఆ కత్తితోటి ఇలా ఇలా మొత్తితే అది పిండి అవుతుంది అది నొక్కు తప్ప తెగదు ఇప్పుడు ఏం చేయాలి ఒక పొదను పెట్టేటువంటిది ఒకటి సంపాదించాలి ఆ స్నాన పెట్టేది ఒకటి సంపాదించాలి సంపాదించి ఓపిగ్గా దాని మీద ఒక్క పావు గంట అరగంట స్నాన పెట్టాలి పెడితే అప్పుడు కొంచెం తన దానికి పదును వస్తుంది అప్పుడు పని మొదలు పెట్టాలి కానీ లేకపోతే ఇలా ఇల్లు మొత్తి మొత్తి చేతులని నొప్పి పెడితే పనవు ఆ కత్తికి పొదును పెట్టుగా బుద్ధికి పొదును పెట్టాలి బుద్ధి మూర్ఖంగా ఉంటుంది ఏం అర్థం కాదు చాలా బుద్ధి సూక్ష్మంగా ఉండాలి కదా మరి కాబట్టి బుద్ధిని ఆ సూక్ష్మత్వాన్ని తీసుకురావాలి ఆ తర్వాత ప్రేమ దాని ఎందు ఆ విధంగా ఆ బుద్ధి హార్ట్ అండ్ మైండ్ దాని మీద పెట్టి మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంకొక కొన్ని టిప్స్ చెప్తున్నా మీకు ఏమిటంటే ఈ సాధన ఎలా చేయాలి ఈ శ్లోకం అంటే అదే సాధన భాష్యం చదివేసినట్టు గుర్తు నాకు మోర్ఆర్లెస్ నహి ఆత్మసంబంధిని మనసు ప్రచలితే దుఃఖక్షయ అవివేకినాం కించ ఆత్మప్రబోధోపి మనోనిగ్రహాయత్త ఏవా ఆత్మజ్ఞానము మనస్సును నిగ్రహిస్తే మనకు ఆత్మజ్ఞానం లభిస్తుందేమి సమస్య కాదు దీంట్లో ఇంకొక ప్రధానమైన అంశం ఏమి ఒకటి చెప్పాను ఇప్పుడు బుద్ధి ప్రేమ రెండవది ఏమిటంటే స్మృతి సరైన సమయంలో సరైన విషయం గుర్తుకు రావాలి మనకి తెలుగులో శాంతి ఒకటి ఉంది ఏమిటంటే ముహూర్తాన్ని బాకా అంటారు సమయానికి సమయానికి లేని బాకా అనే ఏదో ఉంది అంటే పెళ్లి ముహూర్తానికి బాకా వాయిస్టార్ ఇలా ఊని బాకా ఉంటుంది చూడండి అది వాయిస్టార్ పూజ స్వామీజీ చెప్పారు ఈ స్టోరీ వీడిని అబ్బాయి వీడికి చెప్పారు రాత్రి రెండు పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు రాత్రి వెళ్ళే పెళ్లి ముహూర్తాలు ఒకటి అమెరికా వెళ్ళే విమానాలు ఒకటి వీరందరూ కూడా అర్ధరాత్రి అయ్యి తెల్లవారుజామునే ఉంటాయి అది ఏమీ కన్వీనియంట్ కాదు మీ నిద్ర చెడగొట్టడం కోసమే ఉంటాయి అందులో ఎందుకలా ఉండమని నాకు అర్థం కాదు ఈ అర్ధరాత్రి కూడా ఈ వివాహం తెల్లవారుజామును నాలుగు పత్రిక వేసేప్పుడు దగ్గర నుంచి కన్ఫ్యూషన్ ఇరవై ఒకటో వివాహము తెల్లవారితే ఇరవై అనగా అని ఏదో బ్రాకెట్లో పత్రిక దగ్గర నుంచే కన్ఫ్యూషన్ దాదాపు ఏ తర్వాత రిసెప్షన్ అంతకు ముందు రోజు రాత్రి ఉంటుంది వెళ్తే ఏముండదు అక్కడ అన్నీ కన్ఫ్యూజన్స్ పెళ్ళి అయిన తర్వాత భోజనం పెట్టరు పెళ్లికి ముందే పెట్టేస్తారు భోజనం అంటే బాకీ ఉన్నట్టుగా ఒక పూట మీకు మేము భోజనం బాకీ అదివేళ పెట్టేస్తున్నాం కావలసి వచ్చి తీసుకోండి మీ కర్మ అన్నట్టుగా అంత ఉద్ది రాత్రి పెట్టేస్తారు సారీ సో ఎనీవే ది పాయింట్ ఈజ్ సో సమయ వీడిని కుదిరిచారు ఈ పాకా వాడిని కుదిరిచారు వాడు వచ్చాడు వచ్చేస్తాడు ఫోన్ చేసి వేసవ కాలం కదా ఆ తువ్వాళ్ళు ఇలా ఉండగా చుట్టి తల కింద పెట్టుకుని ఎక్కడో వడుక్కుని నిద్రపోయాడు ఈ బాకా పక్కన పెట్టుకుని శుభ్రంగా నిద్రిపోయాడు నిద్రపోతే పెళ్లి పన్నెండింటికో ఒట్టుకట్టుకో పెళ్ళి ఆ టైంలో వీళ్ళు లేడు వీళ్ళు వెతిగారు బా రే బాకా ఏంట్రా బాకా బాకా లేడు లేడు కనపడలేదు ప్రతి వాళ్ళకి పురమాయిస్తారు పెళ్లిళ్లలో పురమాయిస్తారు ఏ బాకా ఎక్కడుందో చూడంటారు వాడు ఇంకో నరే బాగా చూడరా అని వాడు అలా పురవాయించుకుంటూ పోతారు ఎవడు చూడదు ఎవడో ఒక భాగ్యుడు చూస్తాడు ఎవడికి కనపడలేదు సరే పెళ్లి ముహూర్తం ఆగదు బాకా లేదని ఆగదు వీడికి మూడున్నరకి ఉలిక్కుబాడు వీడు వీళ్ళు పెళ్లి పూర్తయి పడుకుని నిద్రపోతున్నారు పెళ్లి వారందరూ నిద్రపోతున్నారు పెళ్లి కొడుకుతో సహా వీడు మూడున్నరకి లేదు ఉలిక్కుబాడు నాలుగు గంటలకు ఎందుకంటే వాడికి డ్యూటీ చేయాలి కదా అప్పుడు మొదలుపెట్టాడు ఈ వాక గట్టిగా వాయిదా మొదలుపెట్టాడు అలా ఉండకూడదు అది అది సామెత దీని మీద పూజ స్వామిజీ ఇంకా ఏమో చెప్తారు నాకు ఇంత మటుకు సరిపడుతుందని నాకు మిగతా డీటెయిల్స్ గుర్తులేవు సో ఆ మనకి స్మృతి ఒక ప్రిన్సిపల్ ఉందనుకోండి ఆ టైం వచ్చినప్పుడు అది తక్కువ అని చెప్తుంటారు ఇప్పుడు మౌనమో ఉందనుకోండి మౌనముగా ఉండగలను ఎదుటివాడు ఏదైనా నిందారోపణ చేసినప్పుడు నవ్వి మౌనంగా ఉండిపోయింది దీంట్లో రహస్యం ఏంటంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయకూడదు అది దాంట్లో ఉండే రహస్యం యూ షుడ్ మేక్ టూ ఎఫర్ట్స్ వన్ ఎదరవాడిని కన్విన్స్ చేసి ప్రయత్నం చేయకూడదు టూ ఎదరవాడిని ఇంప్రెస్ చేసి ప్రయత్నం చేయకూడదు మీరు ఇంప్రెస్ చేసి ప్రయత్నం చేయకూడదు అది మహాభారం అది త్రీ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయకూడదు వై షుడ్ యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్ ఫర్ వాట్ ఎగనిస్ట్ వాట్ ఇప్పుడు నేను నా దారిని పోతూ ఉంటా ఈయన చోరుడు అని ఎవడో ఉంటాడు అబ్బే నేను చోరుని కాదు కావలసే ప్రూవ్ చేస్తాను రాని వాట్ ఈజ్ దాట్ ఎందుకు ఎందుకు డిఫెండ్ చేసుకోండి డిఫెండ్ మీరు చేశారంటే పప్పులో కాలు వేశారంటే డిఫెండ్ చేయకూడదు ఆయన స్వామి స్వరూపానంద గారు పొరపాటు చేసుకున్నారా ఈజ్ మేకింగ్ ఎ మిస్టేక్ ఇదేదన్నా ఎందుకంటే ఆయన మీద వేసిన ఛార్జెస్ అన్నీ కూడా బేకార్ వేసిన రాంగ్ ఛార్జెస్ ఆ ఛార్జెస్ కూడా ఎందుకు వేశారంటే వ్యక్తిగతమైన కక్షల కారణంగా వేశారు అంచేతనే నేను చాలాసార్లు చెప్పాను వీళ్ళతో భుజభుజాలు తిరగకూడదు ఇప్పుడు మీరు సినిమా వాళ్ళతో భుజాలు తిరిగారనుకోండి మంచి మంచి పేరు ప్రఖ్యాతి వస్తుంది బట్ ఇంది ప్రాసెస్ వాళ్ళలోనే ఒకళ్ళు ఇద్దరు మీద శత్రువులు అవుతారు వాళ్ళలో నలుగురు మిత్రులు ఉంటే ఇద్దరు శత్రువులు అవుతారు ఆ ప్రాసెస్ అలాంటిది ఇట్ క్రియేట్స్ అలా డెవలప్ అవుతుంది అది అండ్ దెన్ అసలు సెల్ ఫోనే ప్రాబ్లం అక్కడ అసలు ఈ మొత్తం ఇష్యూ అంతా సెల్ ఫోన్ నుంచి వచ్చింది మీరు గమనించారో లేదో సెల్ ఫోన్ ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ ది హోల్ ప్రాబ్లం వాళ్ళతోటి స్నేహాలు చేస్తే ఆయనకి ఆ పెద్ద పెద్దవాళ్ళు డజన్ మంది కావలసిన వాళ్ళు ఉన్నారు ఇన్ ది ప్రాసెస్ వన్ ఆర్ టూ ఆఫ్ దెమ్ టర్న్ ఇన్వెస్టింగ్ వాళ్ళు కూడా ఈస్ ఇష్యూలే ఒకప్పుడు వాళ్ళే టర్న్ ఇన్వెస్టింగ్ అండ్ దెన్ వాడికి ద్వేషభావం వచ్చిందంటే చిన్న చిన్న తిల తిల సైజు దోషం కూడా భూతంతంలో చూస్తాడు ఆత్మనహా బిల్వ మాత్రాన్ని పశ్యన్న పిన పశ్యతి సో ఇతర సర్షప మాత్రాన్ని పశ్యతి ఇత ఇతరవాడి ఆవగిందంత దోషం వీడికి బాగా కనపడుతుంది వాడిలో చాలా దోషాలు ఉంటాయి అవి ఏమీ కనపడవు వాడు పెడతాడు అదేదో పెడతాడు ఆ దోషారోపణ మొదలు పెడతాడు మొదలు పెడితే అదిగో నేను ఆ దోషం చేయలేదు అని అంటే అదే చాలా కలుషితమైన వాతావరణం నిర్మాణం అవుతుంది కాబట్టి ఇదంతా నేను ఏదో డైగ్రెషన్ కింద చెప్పాను కానీ ది పాయింట్ ఈజ్ యూ ది థర్డ్ పాయింట్ ఏంటంటే యూ షుడ్ నాట్ డిఫెండ్ యువర్ సెల్వ్ యూ షుడ్ నాట్ ఐ డోంట్ నీడ్ ఎనీ డిఫెన్స్ హూ హూ కెన్ డూ ఎనీథింగ్ టు మీ ఐ డోంట్ నీడ్ టు డిఫెండ్ అన్నట్టుగా ఉండాలి స్వామి వివేకానంద షిప్లో అమెరికా వెళ్ళొచ్చారు వెళ్ళొస్తే మద్రాసు సనాతన సభ వాళ్ళు ఆయన్ని కండెమ్ చేసుకుని రిజల్యూషన్ ఒకటి పాస్ చేశారు ఈయన ఈయన సముద్రయానం చేశాడు కాబట్టి అయోగ్యుడు సన్యాసానికి అర్హుడు కాదు ఇది కాదు అది కాదు వీరిడ్ నాట్ డిఫెండ్ హింస ఎవళ్ళో ఆయన్ని పుష్ చేశారు మీరు సముద్రయానం చేశారు కదా మరి వాళ్ళు అలా అంటున్నారు ఏమిటని రాముడు కూడా చేశాడని ఒక్క మాట అన్నాడు అది కూడా ఎందుకునో ఉన్నాడు సముద్రయానం రాముడు కూడా చేశాడు వెళ్ళవతామని చెప్పాడు అది తాన్ని తాను డిఫెండ్ చేసుకోలేదు డిఫెండ్ చేసుకోకూడదు వాడు ఎదరవాడు లేవగొట్టిన దుమ్ము కొద్దిసేపు ఉంటుంది తర్వాత చాలా యూ రిమైన్ మీరు ఎవరితో మీరు ఏమిటో ఎదరవాడికి తెలియకూడదు మౌనం యొక్క వెపన్ ఎంత పవర్ఫుల్ వెపన్ అంటే అది అది మరి ప్రయోగిస్తే తెలుస్తుంది అది సమయానికి గుర్తు రావాలి దట్ ఈస్ ది పాయింట్ దట్ ఐ వాస్ మేకింగ్ సమయానికి అది గుర్తు రావాలి అలాగా మన సాధనలకి సంబంధించినటువంటి విషయాలు అన్నీ సమయానికి గుర్తు రావాలి ఇప్పుడు మీరు ప్రయాణంలో వెళ్తున్నారనుకోండి రెండు రోజులు ఎక్కడికైనా వెళ్తున్నారు ఈ రెండు రోజులు మనం ఏం చదువుకుందాము అంటే ఏదో పుస్తకం ఏదో భగవాన్ రమణ మహర్షితో రామతీర్థతో ఏదో పుస్తకం చదువుకుందాము అని మీరు ప్లాన్ చేసుకుంటే అది మర్చిపోకుండా సంచీలో పెట్టుకోవాలి తర్వాత బస్సులో కూర్చుంటారు బస్సు కదలడం ప్రారంభించిన వెంటనే జాగ్రత్తగా సంచిలోంచి తీసి ఇద్దరు చదవాలి అయ్యో ఆ పైన ఇప్పుడు తీయడానికి వీలుండదని అలా అలాగే ఉండకూడదు కాబట్టి అంత మర్చిపోకుండా మన సాధనకు సంబంధించిన విషయాలు ఏమి మర్చిపోకూడదు మాలతోటి జపం చేసే అలవాటు ఉన్నవాడు మాల మర్చిపోకూడదు ఆ మాల జేబులో ఉండాలి సో స్టడీ రిమెంబరెన్స్ అది అది ఒక ప్రధానమైనటువంటి పాయింట్ ఈ మార్గంలో చాలా ముందుకు ఉత్సాహంగా వెళ్ళడానికి ఇంతకీ మెయిన్ థింగ్ ఏమిటంటే కాంట్రడిక్షన్స్ వైరుధ్యం ఉండకూడదు మనిషి మరి వైరుధ్యం అన్నది ఎలా ఉంటుందంటే మనిషి గోలేమో తూర్పు దిక్కులో ఉంటుంది వీడు పశ్చిమ దిక్కులో నడుస్తూ ఉంటాడు వైరుధ్యం ఉంటుంది వీడు శుద్ధమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది అన్ని రకాల అధ్యారూపాలని నెత్తిమీద వేసుకుంటూ ఉంటాడు కొత్త కొత్త కొత్త అధ్యారూపాలను వేసుకుంటూ ఉంటాడు ఉన్న అధ్యారూపాలని పోగొట్టుకోవడం మాట అలాటిబెట్టి కొత్త కొత్త అధ్యారూపాలను వేసుకుంటాడు ఇలాంటివివో చేస్తూ ఉంటాడు కాబట్టి చాలా కాషస్గా అహంకారము మీరు చిన్న అధ్యయారోపణ చేశారంటే అహంకారం బలపడిందని అర్థం మీరు చిన్న పని కర్తృత్వ భావంతో చేశారంటే అహంకారం బలపడిందని అర్థం సో ఆ విధంగా కాంట్రడిక్షన్స్లో ఎదుర్కోకూడదు కాషస్గా ఈ వైరుధ్యాలను అన్నిటినీ కూడా గుర్తుపట్టి ఒక్కొక్కటే తీసి పారేయాల్సి ఉంటుంది తర్వాత ఏ ఏమాత్రం ప్రోగ్రెస్ మనం చేసామో ఆ ప్రోగ్రెస్ని మళ్ళీ లూజ్ కాకూడదు మనం కొంత ప్రోగ్రెస్ చేసామనుకోండి ధ్యానంలో మనం ధ్యానం చేస్తున్నాము బాగానే ఉందో కొంతసేపు నేను ధ్యానం చేయగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చిన టైంలో మీరు మళ్ళీ ధ్యానం మానేసి పెళ్ళిళ్ళు పేరెంట్లో ఉండవు పదిహేను రోజులు తిరిగి వచ్చారనుకోండి అంతా మళ్ళీ కథమైపో అలాంటి పొరపాట్లు చేయకూడదు సో ఏ ప్రోగ్రెస్ వచ్చిందో ఆ ప్రోగ్రెస్ని వదిలిపెట్టకూడదు తర్వాత క్లీ ఇది ఎలాగంటే ఇప్పుడు వెయిట్ లాస్లో మీరు ట్రై చేస్తున్నారనుకోండి రెండు కేజీలు వెయిట్ లాస్ అయ్యిందనుకోండి యూ హు రిటైన్ దట్ లాస్ మళ్ళీ తినేసి రెండు కేజీలు మళ్ళీ సంపాదించేస్తే మళ్ళీ మొదటికి వచ్చింది కథ రెండు కేజీలు నేను లూజ్ అయ్యాను సో ఐ వాంట్ గెయిన్ ఇట్ బ్యాక్ వాట్ ఐ లాస్ట్ ఇట్ ఈస్ మై ఐ మీన్ ఐ హెవ్ లాస్ట్ సమ్ వెయిట్ దట్ ఈజ్ మై గెయిన్ అండ్ ఐఎమ్ కీపింగ్ దట్ అలా అలా ఉండాలి సో అలాగే ఈ మార్గంలో కూడా తర్వాత క్లీన్ అండ్ ఆర్డర్లీ లైఫ్ ఉండాలి లైఫ్ క్లీన్గా ఉండాలి డిసిప్లిన్గా ఉండాలి ఇండిసిప్లిన్డ్గా ఉండకూడదు అంటే ఎప్పుడు నిద్రపోతామో తెలియదు ఎప్పుడు నిద్రలేస్తామో తెలియదు ఎప్పుడు తింటామో తెలియదు ఎప్పుడు ఎక్కడుంటామో తెలియదు అలాగంటే ఇండిసిప్లిన్డ్ లైఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్ లైఫ్లా మరి అలా ఉంటుందేమో అది తెలియదు అలా ఉండకూడదు ఆర్డర్లీగా ఉండాలి తర్వాత క్లీన్గా ఉండాలి మ్యానిపులేటివ్గా ఉండకూడదు వాళ్ళకి ఏదో అపకారం చేయడం వీళ్ళకి అపకారం చేయడం వాళ్ళ గురించి పరుషంగా మాట్లాడడం ఇలాంటి మ్యానిపులేట్ చేస్తూ ఉండడం ఇలాంటివి ఇవి చేయకూడదు వెరీ క్లీన్ స్పాట్లెస్ లైఫ్ ఉండాలి ట్రాన్స్పరెంట్ అండర్ స్పాట్లెస్ లైఫ్ ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి స్పాట్లెస్గా ఉండాలి ఎవడూ ఏమీ చేసేది లేదనే లెక్కలో ఉండాలి ఊల్ డు ఎనీథింగ్ టు మీ అన్నట్టుగా ఉండాలి సో స్పాట్లెస్గా ఉండాలి చాలా సింపుల్గా ఉంటేనే సాధ్యపడుతుంది మీరు మీరు పరిగ్రహం చేసుకుంటూ పోతే అక్యుములేట్ చేసుకుంటూ పోతే కుదరుతుంది మీరు పరిగ్రహం చేసి కొలది కాంట్రడిక్షన్స్ వచ్చేస్తాయి తర్వాత క్లీన్గా ఉండలేరు మీరు ఉండాలనుకున్నా అంత క్లీన్గా ఉండలేరు క్రమక్రమంగా కాంప్రమైజెస్ వచ్చేస్తాయి చాలా సమస్యలు వస్తాయి చాలాసార్లు అనుభవానికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందంటే చూడండి సపోజ్ మీరు ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తినడానికి అలవాటు పడతారు ఏదైనా హోటల్లో వెజిటేరియన్ మిక్స్డ్ నాన్ వెజిటేరియన్ మిక్స్డ్ ఉందనుకోండి దాన్ని మీరు తినడం సపోజ్ మీరు హైదరాబాదులోనో లేకపోతే న్యూయార్క్లోనో ఉంటే మీ రూలు మీకు వర్తిస్తుంది మీరు వెళ్ళం వెళ్ళి వెళ్ళి అరిజానాకో ఎక్కడికో వెళ్ళారనుకోండి ఎక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఉండే అవకాశం లేని ఇండియన్ రెస్టారెంట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఇండియన్ రెస్టారెంట్ అంటే తప్పనిసరిగా నాన్ వెజ్ ఉంటుంది అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్ అంటే నాన్ వెజ్ ఉంటుంది వెజ్ నాన్ వెజ్ ఉంటుంది టూ థర్డ్స్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ నాన్ వెజిటేరియన్స్ టూ థర్డ్స్ ఇండియన్ పాపులేషన్ మనం ఏదో ఇండియా మంది కాబట్టి మనం కొన్ని అంశాలు గొప్పగా చెప్పుకుంటాం కానీ గొప్ప భగవద్గీత గొప్పది ఇండియా భగవద్గీతగా ఇండియా సొసైటీ ఉండదు ఇండియా వెజిటేరియన్ కంట్రీ కాదు టూ థర్డ్స్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాన్ వెజిటేరియన్ టూ థర్డ్స్ అంచేత ఎవడైనా హోటల్ పెడితే వాడు వెజ్ నాన్ వెజ్జు కలిపి పెడతాడు అటువంటి హోటల్లో నేను తిన్నాను అని మీరు నియమం పెట్టుకున్నారనుకోండి సపోజు అప్పుడు మీరు కొన్ని ప్లేసులు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళకూడదు ప్రయాణం చేయకూడదు సపోజ్ అరిజోనాయో లేకపోతే నె నెవాడా లాస్ వేగాస్ వెళ్ళారనుకోండి లాస్ వేగాస్ వెళ్తే నేను ఒకసారి లాస్ వేగాస్ వెళ్ళాను వెళ్తే ఏదైనా టిఫిన్ కోసం ఇండియన్ రెస్టారెంట్ కోసం వెతికితే అక్కడ ఉంటుంది లిస్ట్లో ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఆ తీరా అక్కడికి పది మైళ్ళు కార్ నడుకుని వెళ్తే అది మిక్స్డ్ వెరీ ప్రాబ్లమాటిక్ కాబట్టి ఏం చేయాల్సి ఉంటుంది అటువంటి ప్లేసెస్కి అసలు వెళ్ళలేకూడదు ఆ రకంగా క్లీన్ లైఫ్ లీడ్ చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్ మన నియమం ఏదైతే ఉందో మన సాధనకి తగ్గది ఆ నియమాన్ని మనం భంగం కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది చాలా క్లీన్గా ఉండాల్సి ఉంటుంది ఆ యొక్క ఆహార విహార ఊరికే ఏ రూలైనా స సరే దాన్ని మెయింటైన్ చేసుకోవటం కష్టం అని చెప్పేసి అందుకోసం దృష్టాంతంగా చెప్పాను కాబట్టి క్లీన్ అండ్ వెల్ ఆర్డర్డ్ లైఫ్లో కనుక మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఈ సాధనని చాలా ముందుకు తీసుకువెళ్ళిపోవచ్చు ఏమీ కష్టమేం కాదు అపరిఖేదత మనం అనుకున్నంత కష్టమేమీ కాదు ఆ రకంగా మనస్సును మీరు సత్వగుణ అప్పుడు మీకు అప్పుడేమవుతుంది తక్షయాపీ మోక్షాఖ్యా మనోనిగ్రహాయుత్త కాబట్టి ఈ మందాధికారులు మధ్యమాధికారులు ఎవరైతే ఉన్నారో వారికి అక్షయమైన శాంతి అంటే మోక్షం అక్షయమైన శాంతి అంటే మోక్షం ఇప్పుడు బయట శాంతిగా ఉంది ఇప్పుడు ఇంకో మళ్ళీ వాడు ఇంకో టపాకాయలు మళ్ళీ ఇంకో గుత్తి వెలిగిస్తే పోతుంది ఆ శాంతి అలాంటివి వచ్చిపోయి శాంతి కాదు అక్షయమైన శాంతి అంటే దట్ ఇన్నర్ సైలెన్స్ అవుటర్ సైలెన్స్ బ్రేక్ అయిపోతుంది ఓసారి సైలెంట్గా ఉంటుంది ఇంకోసారి బ్రేక్ అయిపోతుంది అవుటర్ సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ ఉన్నది సరే దాన్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేడు అది ఆత్మస్వరూపానికి సంబంధించిన ఇన్నర్ సైలెన్స్ దాన్ని కల్టివేట్ చేయాలి దాన్ని డిస్కవర్ చేయాలి అది ఇన్నర్ సైలెన్స్ అంటే అర్థం సంకల్పరహిత స్థితి సో సద్రూపంగా నిలిచి ఉండుతారు సో అదే బ్రహ్మ అంటే సో భావహీన సద్భావ సుస్థితి అదే బ్రహ్మంటే బ్రహ్మ గురించిన పరిభాష మార్పు చేసుకోవాలి బ్రహ్మయందు అన్యత్వ భావన లవలేషమున్నా అదే అదొక గోడ బ్రహ్మయందు అన్యత్వం అన్యము తర్వాత బ్రహ్మయందు అప్రాప్త భావన ఇంతవరకు మనకి బ్రహ్మ లభించలేదు అనే భావన అది కూడా ఒక గోడ నేను బ్రహ్మనే అనుకోవాలి నాకు బ్రహ్మ లభించలేదు అనుకోకూడదు అహం బ్రహ్మ జానామే అనుకోకూడదు అది అహం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి సోహం అనుకుంటూ ఉండాలి సోహం అప్పు అనిపిస్తుంది మీకు మధ్యలో అనిపిస్తుంది మనకి బ్రహ్మజ్ఞానం ఎప్పుడు వస్తుందో అనిపిస్తుంది వెంటనే స్వహం అనుకోవాలి అంతేగాని బ్రహ్మజ్ఞానం భవిష్యత్తులో వస్తుంది అనుకోకూడదు భవిష్యత్తులో వచ్చేది ఒక్కటే ఉంది మీకు నేను మనం చేశాను అదే వన్ థింగ్ విల్ కమింగ్ ఫ్యూచర్ ఇంక ఏది రాదు భవిష్యత్తు భవిష్యత్ అంటే కాలం భవిష్యత్ అంటే కాలం కాలం అంటే మృత్యు కాబట్టి Don't wait for anything. ట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్ నవ్ సోహం నేను బ్రహ్మను కాదు అనిపించినప్పుడల్లా లేకపోతే నాకు ఇంకా బ్రహ్మ లభించలేదు అనిపించినప్పుడల్లా యూ న్యూట్రలైజ్ ఇట్ సోహం నేను బ్రహ్మను ఆటంకాలుంటే ఉంటే ఓవర్కమ్ చేస్తాం పోతాయి అవే పోతాయి జ్ఞానం బ్రహ్మాస్మి సోహం అవి అప్రాప్త భావన ఉండకూడదు బ్రహ్మ సో ఈ విధంగా దాన్ని వర్కౌట్ చేసుకొస్తే మనస్సు పెట్టేటువంటి ఆటంకములు అలా ఉంటాయి ఈ ఆటంకాలను అధిగమించినట్లయితే మీరు యు ఆర్ యు ఆర్ ఆన్ ది వే అండహ వెరై పొహంచు గయా అంటారు యుహ వెరై మనస్సు అదైపోయింది ఉపాయన నిగృయా విక్షిప్తం కామభోగయో సుప్రసన్నం లయే చైవా స్తథన హీన దృష్టి గల వారిని కూడా మిదిలిపెట్టకుండా చెప్పుకొస్తున్నారు సో కామభోగములందున్నవాళ్ళు కూడా ఆ శ్రద్ధ ఆ ఎర్నెస్నెస్ అంటారు ఆ తత్పరత ఉన్నట్లయితే మీకు బ్రహ్మజ్ఞానము లభ్యమే దానికేమీ సమస్య కాదు కానీ దానికి తగ్గ అప్రోచ్ ఉండాలి ఉపాయం ఉండాలి ఉపాయం లేని వాడిని ఏం చేయాలి ఉల్లొజ్జు తరుమే అన్న సామెత ఉంది కదా ఉపాయన నిగ్రహించాలి ఉపాయంతో మనస్సును నిగ్రహించాలి ఇప్పుడు నిగ్రహించడం కదా ఇప్పుడు మనసు నిగ్రహాయత్త మనస్సును నిగ్రహించాలి ఉపాయంతో నిగ్రహించాలి సో ఆ ఉపాయము అంటే సో ఇక్కడ ఆయన ఇప్పుడు మీరు మనస్సును నిగ్రహించడానికి ప్రే మనస్సును నిగ్రహిస్తే తత్వ సాక్షాత్కారం కలుగుతుంది ఆత్మస్వరూపం అనుభవానికి వస్తుంది ఆనందగిరి అంటున్నారు అయితే మనస్సును నిగ్రహించడానికి ప్రతిబంధకాలు ఉన్నాయి ఏమిటి ఆ ప్రతిబంధకాలు లయము అంటే నిద్ర నిద్ర ధ్యానం చేస్తున్నాం మెళ్ళలో ఒళ్ళో తాళం వేసుకుని నిద్రపోతూ ఉంటాడు తావళం తావళం అంటారు తావళం అంటే అది మాల ఆ మాల ఒళ్ళో వేసుకుని ఇలా పట్టుకుంటాడు ముందు లేకుండా ఇలా ఇలా తిప్పుతూ ఉంటాడు క్రమంగా అది చేయి ఇలా పడుతుంది అది చేతిలో జారిపోయి ఒళ్ళో ఉంటుంది వీళ్ళు నిద్రపోతూ ఉంటాడు అది మనస్సు యొక్క నిగ్రహానికి ఆటంకమే ఎందుకంటే మీరు జపం చే నిద్ర మంచిది నిద్ర గురించి నేనేం వ్యతిరేకంగా చెప్పట్లా కానీ మీరు జపం చేద్దామనుకున్నప్పుడు నిద్రపోతే ఉపయోగం ఏంటి దానివల్ల ప్రయోజనం ఉండదు క్లాస్లో కూడా నిద్రపోతే ప్రయోజనం ఉండదు కాబట్టి లయము రెండవది విక్షేపము విక్షేపం అంటే ఏమిటి మీరు ధ్యానం చేద్దామనుకుంటే మనస్ చీటు కొట్టుపోతూ ఉంటుంది అది అందరికీ సమానమే అదొక ఇష్యూ ఉంది దాన్ని ఒక సమస్య కింద మనం తీర్చిదిద్దుకోకూడదు అదేమి సమస్య కాదు కాబట్టి అది మనం జీవితంలో ఇది నాకు దుఃఖము ఇది నాకు సమస్య అని మనం పెట్టుకుంటాం అది సమస్య కాదు అది నాకు సమస్య అని మనం పెట్టుకుంటాం నేను ఒక గృహం ఒక కుటుంబాన్ని ఎరుగుదాను భార్య భర్త కొడుకు ఏమంటాయి కొడుకు పెళ్ళి కాలేదు ఇంకా పెళ్లి వయస్సు వచ్చింది ఏమంటే ఈ రోజుల్లో పెళ్లి వయస్సు వచ్చినా కాని వాళ్ళు చాలామంది ఉంటారు ఈ పెళ్ళిళ్ళు అన్నది ఒక రకంగా ఉండదు అది ఈ కాలం అటు ఉంటుంది పూర్వం అంటే పదహారేళ్ళ చెడుకి పెళ్ళి అయిపోవడము ఆ పెళ్ళి అలా జీవితాంతం గడిచిపోతూ ఉండడము అలాగే ఉండేది ఒక ఒక స్థిరంగా ఇప్పుడు అలా లేదు ఏమండే పెళ్ళిళ్ళు అవుతాయి అవ్వకపోతాయి రకరకాలు ఉంటాయి ఇంకా ఆల్ ఆప్షన్స్ ఆర్ పాసిబుల్ సో ఈ అబ్బాయికి పెళ్లి కాలేదు వయసు వచ్చింది పెళ్లి కాలేదు పెళ్లి కాకపోతే అమ్మగారికి బెంగా ఎంత బెంగ అంటే డాక్టర్ దగ్గరికి మందులు ఇప్పించి అంత లెవెల్లో బెంగా ఏమండి ఆ పెళ్ళి అవ్వాల్సిన తను అతనికి ఏ బెంగా లేదు పెళ్ళికి తొందర లేదు పైగా నాకు పెళ్ళొద్దంటున్నాడు కూడా చూడండి అది సెకండ్ తండ్రి ఉన్నాడు అతను ఆయనకి ఏ బెంగా లేదు హీఈస్ హ్యాపీ కొంచెం వేదాంతం వంట వాడు తండ్రి కొడుకు వేదాంతం ఎప్పుడూ వెండవు వాడు అసలు వేదాంతం ఇటువైపు కూడా రాడు సంస్కృతం రాదు రామశబ్దం రాదు వేదాంతం అంటే ఒకటి ఫర్ హిజ్ ఓన్ రీజన్స్ హీ డన్ లాంటి మ్యారేజ్ అరే తండ్రి వేదాంతం బాగా చదువుకున్నవాడు ఆయనకి ఏ బెంగా లేదు ఇప్పుడు ఇప్పుడు అక్కడ సమస్య ఉందా లేదా చెప్పండి మీరు మీరు ఉందంటే ఉంది లేదంటే లేదు ఇట్ ఈజ్ లైక్ దాట్ మీరు యాక్సెప్ట్ చేయకుండా మీరు రెసిస్ట్ చేస్తే అదే దుఃఖం మీరు యాక్సెప్ట్ చేసుకుంటున్నారనుకోండి దుఃఖమే ఉందండి దుఃఖమే కాదు అది చాలా ఇంపార్టెంట్ యాక్సెప్టెన్స్ అన్నది సాధకులకి చాలా అవసరం భాగవతంలో ఏకాదశి స్కంభంలో ఉన్న శయానః పత్యథ ఇప్పుడు మీరు వెళ్ళి తుమిది కూర్చున్నారనుకోండి జారిపడే ప్రమాదం ఉంటుంది వెళ్ళి నేల మీద కూర్చున్నారనుకోండి ఇంకా పడే ప్రమాదం ఏం లేదు సో యూ అక్సెప్ట్ ద మినిమం యు ఆర్ సేఫ్ సో ఎనీవే విక్షేపము తర్వాత కషాయ అంటే రాగద్వేషాలు అంటే గుణదోష దృష్టి వీడు మంచివాడు వాడు చెడ్డవాడు ఈ ధర్మం అదే వీడు పుణ్యాత్ముడు వాడు పాపాత్ముడు వీడు ధర్మాత్ముడు వాడు వాడు పాపి ఈ రకమైన బలమైన దృష్టిని చూసారా ఇది చాలా తప్పదు కషాయం దాన్ని కషాయం అది మూడో దోషం నాలుగో దోషము సుఖరాగం అంటే నాకు సుఖంగా ఉండాలి దేహానికి కంఫర్టబుల్గా ఉండాలి సుఖంగా ఉండాలి ఎప్పుడూ కష్టం రాకూడదు దేహానికి అని వచ్చిదో వస్తుంది దేహం విషయంలో కొంచెం ఆ దేహాన్ని బాగా మప్పి మారాం చేసి గారం చేసి దానికి కష్టం అనేది లేకుండా చేయటం అంటే వేసవ కాలం వచ్చిందనుకోండి ఊటి వెళ్ళిపోవడం శీతకాలం వచ్చిందనుకోండి పెన్సిల్వేనియా పెన్సిల్వేనియా వాళ్ళందులో ఫ్లారిడా వెళుకుతారు వాళ్ళు వేసవ కాలంలో పెన్సిల్వేనియాకి వచ్చేస్తారు పెన్సిల్వేనియా వాడు రూమ్ మెయింటైన్ చేస్తాయి ఏదో టైం షేర్నో ఏదో చిన్న వన్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి మెయింటైన్ చేస్తాయి ఫ్లారిడా వాడు పెన్సిల్వేనియాలో మెయింటైన్ చేస్తాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగుపడతారు ఈ వీడికుండే ఆహా వీడికుండే వ్యామోహంలో రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగుపడతారు వీళ్ళు ఏమీ లేరు అంటే ఏమిటి దేహానికి ఏ రకమైన దుఃఖము కలుపుకోరు నాకు గత పది సంవత్సరాల నుంచి ఇప్పటికీ కొన్ని వందల సార్లు నాకు సలహా ఇచ్చారు వాళ్ళు జనాలు ఏమని మీరు రాంగ్ చేస్తున్నారండి మీరు ఇండియాలో ఉండాల్సిన టైంలో అమెరికాలో ఉంటున్నారో అమెరికాలో ఉండాల్సిన టైంలో ఇండియాలో నేను వింటూ ఉంటాను వింటా విని ఊరుకుంటాం ఏం పర్వాలేదులండి అంటాను అయితే పూజ స్వామీజీ షెడ్యూల్స్ని బట్టి ఉంటాయండి మా షెడ్యూల్స్ ఏదో చెప్తా బట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ హార్ట్స్ ఐ నో ఇట్ నేను ఉద్యమం చెయ్యను ఈ వేసవిని నేను తప్పించుకోవాలి అని ఉద్యమం చెయ్యను దాని అంతా అయితే తప్పిపోతే నేను సంతోషిస్తాను అదొక ప్రాజెక్టు కాదు అలాగే అక్కడ చలి ఉంటుంది ఈ చలి నుంచి మనం బయటపడాలి అనేది ప్రాజెక్టు కాదు మరి ఏమిటి ప్రాజెక్టు యాక్సెప్టెడ్ శీతోష్ణ సుఖముఖ యాక్సెప్టెడ్ యాక్సెప్ట్ చేసేయటమే కొంచెం చిక్కా కనిపిస్తుంది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది పడిపోవడమే ఇబ్బంది దాన్ని యాక్సెప్ట్ చేసేయటమే ఆ రకంగా సుఖరాగము అనేది అంటే సుఖమునందలే అటాచ్మెంట్ దేహానికి సుఖం కావాలి అనే అటాచ్మెంట్ అది మేజర్ ఆబ్స్టికల్ ఈ నాలుగు ఆబ్స్టికల్స్ ఉన్నాయి అని చెప్పారు వీటి నుంచి మీరు ఉపాయంతో మనస్సుని శుద్ధి చేసుకోవాలి భాష్యకారులు ఏమన్నారంటే అందాము మనస్సో నిగ్రహే తపాయమాహ మనస్సును నిగ్రహించాలని అనుకున్నాము ఇప్పుడు అస్పర్శయోగంలో నిష్ణాతులైపోయినటువంటి ఉత్తములకి ఏ మనస్సు నిగ్రహం అక్కర్లేదు ఏమక్కర్లేదు అస్పర్శయోగంలో ఉండిపోతారు కానీ అస్పర్శయోగం ఇంకా అనుభవానికి రాని సందర్భంలో మనము మనో నిగ్రహాన్ని అభ్యాసం చేయాలి దానికి ఉపాయంతో చేయాలి బండగా చేయకూడదు బండగా చేయటం అంటే హఠయోగం హఠయోగం అలాగా హఠయోగ ప్రక్రియతో అక్కర్లా ఇప్పుడు ఇది ఎలాగంటే హఠయోగంలో మీకు ఎలా వర్కౌట్ అవుతుందో చెప్తున్నాను కపాలభాతుంది కపాలభాత అంటే స్టమక్ మజిల్స్ బాగా చేస్తే మంచిది మీరందరూ కపాలభాత చేయటం అభ్యాసం చేయండి చాలా మంచిది కపాలభాతి చేసినప్పుడు ఏమవుతుందంటే హండ్రెడ్ స్ట్రోక్స్ అని ఒక హండ్రెడ్ స్ట్రోక్స్ పర్ మినిట్ వస్తుంది ఏం కష్టమేం కాదు మీకు తెలీదు మీరు చేయకుండా అబ్బా అనుకుంటున్నారు చేస్తే వస్తుంది కష్టమేం కాదు కాబట్టి చేస్తే అలాగ మీరు ఒక హాఫ్ మినిట్ టు వన్ మినిట్ మీరు కపాలభాతీ చేస్తే ఇన్హలేషన్ ఎగ్జలేషన్ సీజ్ అయిపోతుంది ఆగిపోతుంది మీరు మీరు చేసి చూస్తే తెలుస్తుంది మీరు దాన్ని కుంభక సహజ కుంభకము ఉంటారు మీరు ఆపింది కాదు అదే ఆగిపోతుంది ఇంకా ఇన్ఫలేషన్ ఎక్సలేషన్ ఉండదు మీరు ఒక హాఫ్ ఎ మినిట్ నో ఇన్హలేషన్ నో ఎక్సలేషన్ సహజ కుంభకంలో ఉండిపోతారు అప్పుడు మనస్సు కూడా కామ్ అయిపోతుంది అక్కడ కూడా విక్షేపం అడ్డుపడే అవకాశం ఉంటే ఉండొచ్చు బట్ జనరల్గా మనస్సు కామ్ అయిపోతుంది దీన్ని హఠయోగ ప్రక్రియ అంటారు ఈ హఠయోగ ప్రక్రియ ద్వారా మనస్సు యొక్క కామ్నెస్ ఉంది చూసారా ఇది అంటే రామ్ దేవ బాబా గారి ప్రక్రియ రామ్ దేవ బాబా గారు వీళ్ళందరినీ పోగేసి వాళ్ళని మైదానంలో కూర్చోబెట్టి తెల్లవారుజావు ఆయన మంచి ఓపికగా ఉన్నాడు యోగాభ్యాసం అంతా చేస్తున్నాడు ఆయన యవ్వనంలో ఉన్నాడు ఆయనకి ఇప్పుడు తెలియదు ఇంకో పదేళ్ళు పోతే తెలుస్తుంది సంగతి ఇప్పుడు బాగానే ఉంటుంది యోగా యోగి కదా వీళ్ళందరినీ పోగేస్తారు తెల్లవారుజావును కూర్చోబెట్టి వీళ్ళ అందరి చేత కపాల మంచిది వెరీ నైస్ సో అది హఠయోగ పద్ధతిలో మనోనిగ్రహం అది యూ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ ఇట్ ఆల్ ది వే యూ షుడ్ డూ ఇట్ ఫర్ అ డిఫరెంట్ రీజన్ బట్ దాని మీద ఎక్కువ ఆధారపడకూడదు మరి ఎలాగ అది ఉపాయం కాదు అది అది బండ స్వాధ్యాయం అది ఉపాయం కాదు అది వీ షుడ్ డూ ఇట్ ఫర్ అ డిఫరెంట్ రీజన్ బట్ మనోనిగ్రహం కోసం అది కాదు అది శరీరారోగ్యం కోసము తర్వాత పెద్ద వయసు వచ్చేప్పుడు కొంచెం ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గడం కోసము శరీరం కంట్రోల్లో పెట్టుకోవడం కోసం అత్యవసరం మన సాధన కూడా మంచిగా ముందుకెళ్తుంది కానీ మనోనిగ్రహం దానివల్ల సాధిస్తాను అంటే అది ఉపాయం కాదు మనోనిగ్రహాన్ని సాధించటానికి రెండు మూడు పద్ధతులు ఉన్నాయి మీకు నేను చెప్పాను ఒకటి సాక్షిభావాన్ని అభ్యాసం చేయటం మనస్సును అలా వాచ్ చేయటం అభ్యాసం చేయటం అదొకటి రెండవది సైలెన్స్ని అభ్యాసం చేయటం అంటే డ్రాప్ ఆల్ థాట్స్ సాక్షి కూడా కాదు అది వేరే డ్రాప్ ఆల్ థాట్స్ అండ్ జస్ట్ బీ థాట్లెస్ థాట్ వస్తుంటే డ్రాప్ ఎయిట్ సో సంకల్పరహిత స్థితిని అభ్యాసం చేయటం అది రెండవది మూడవది అస్పర్శ యోగాన్ని అభ్యాసం చేయటం వివేకం అంటే ఏంటి మనస్సు పట్టుకుందామని ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం మానేయడం ఇప్పుడు ఏదో గుర్తు వస్తుంది ఏదో బ్యాంక్ అకౌంట్లో ఎంతుంది అని గుర్తు వస్తుంది అంటే వెంటనే మనం ఏం చేస్తాం విడువ తీసి తాళం తీసి ఆ పుస్తకం తీసి దాంట్లో చూస్తాం చూస్తే అదేమో అప్డేట్ అయి ఉండదు దాంతో వీడు ఊహ చేసుకుంటూ కూర్చుంటాడు ఎంత దూరం వెళ్ళిందో చూడండి మనస్సు బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉన్నట్టు ఇప్పుడు తెలుసుకుని ఏం చేయాలి ఇట్స్ డ్రాప్ ఇట్ డోంట్ అది దాన్ని పట్టకూడ ఉంటారు అలా గ్రాస్ప్ చేస్తుంది మనస్సు డోంట్ గ్రాస్ప్ ఇట్ ఇట్ ఈస్ అబౌట్ టు గ్రాస్ప్ సంథింగ్ డోంట్ గ్రాస్ప్ ఇట్ అస్పృశంగా వాడు ఎవడో ఏదో అన్నాడు యూ వాంట్ యూ ఫీల్ లైక్ రెస్పాండింగ్ డోంట్ రెస్పాండ్ అస్పర్శ అది అభ్యాసం చేయాలి ఇటువంటివి అభ్యాసం చేసుకురావాలి ఉపాయంగా అంతేగాని ఇలా పట్టేసి అలా తొక్కు పెట్టే థాట్స్ ఏం లేకుండా ఉంది అది ఉపాయం ఎలా అవుతుంది అది కూడా మంచిది ఇది కూడా అవసరం బట్ నాట్ హైలీ రికమెండెడ్ ఉపాయైన నిగృణియా సో ఉపాయాలు చెప్తారు దీంతో ప్రధానమైనది ఏమిటంటే వైరుధ్యం ఉండకూడదు విరుద్ధంగా ఉండకూడదు జీవితం ఇప్పుడు మనకి ఆత్మసాక్షాత్కారం కావాలి ఆత్మసాక్షాత్కారము అంటే అది జీవితంలో హైయెస్ట్ గోల్ అది మనకి కావాలి అది మన లక్ష్యము నెంబర్ వన్ నెంబర్ టూ లెటస్ ఎంజాయ్ లెటస్ డూ సమ్ పార్టీ అలా మొదలుపెట్టకూడదు ఎందుకంటే ఆత్మసాక్షాత్కారము అనే లక్ష్యము ఈ పార్టీయింగ్ అనేటువంటి ధోరణి ఇవి పరస్పర విరుద్ధములు ఇటువంటి వైరుధ్యము జీవితంలో ఉండకూడదు ఎందుకంటే మనస్సు యొక్క విక్షేపం ఎంతసేపటికి కామభోగయోహ విక్షిప్తం కామన భోగము కామనలో ఉంటే కోరికలు భోగము అంటే ఎంజాయ్మెంట్ ఈ వీటి అనే మీకు విక్షేపము ఉంటుంది మనస్సు విక్షేపం మేజర్ సమస్య విక్షేపము అంటే క్షేపము అంటే విసిరివేయుట మనస్సుని విసిరివేయుట క్షేపము వి అంటే వివిధ వివిధ దిశలలో వివిధ డైరె వేర్వేరు డైరెక్షన్స్లో మనస్సు విసిరివేయబడుతుంది అంటే మీరు ఏదో ధ్యానం చేద్దామని కూర్చుంటే ఈ ధ్యాన సంగతి మర్చిపోయి మనస్సు ఎటేటేటో పోతూ ఉంటుంది అది వివిధం క్షిప్తం విక్షిప్తం అటువంటి వైవిధ్యము అంటే అనేక నానాత్మ అంటే చాలా థాట్స్ విస్తారంగా థాట్స్ వచ్చేస్తూ ఉండడం అది అది ఉండకూడదు మనసు ఎలా ఉంటుందంటే చాలా గజిబిజిగా గజిబిజిగా ఉంటుంది అలా ఉంటుంది ఉంటుందండి అలా ఉంటుందా ఎటేటో వెళ్తూ అలా ఉండకూడదు మరి ఎలా ఉండాలి ఇలా ఉండాలి మనస్సు అంటే అదేదో థాతను అదేదో డి డిస్ట్రాక్షన్ అనమాట ఉంటుంది డిస్ట్రాక్షన్ ఆ డిస్ట్రాక్షన్ తెలుస్తూ ఉంటాం అలా ఉండాలి ఇలా ఉండకూడదు రేగగొట్టిన తేనె పట్టులా ఉండకూడదు ఇలా ఉండాలి మనసు ఇలా ఉండుకో ఇలా చేసి దేవుట కలిసిన కామ భోగ విక్షిప్తం దీన్ని విక్షిప్తం అంట దీన్ని నిరుద్ధం నిగ్రహం నిగ్రహం వచ్చింది కదా కంప్లీట్గా స్టాప్ కానక్కర్లా ఇదే నిగ్రహం ఎంతో కొంత మూమెంట్ ఉన్నా పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ మనం హఠయోగం కాదు చేస్తూ ఉంటాం మనస్సు మనం స్వాధీనంలో చేసుకోవటం అల్టిమేట్గా ఆ మనం కానే కాదు అస్పర్శయోగం అభ్యాసానికి వచ్చే వరకే ఇది అదే కొంచెం కంట్రోల్లో ఉంటే సరిపడుతుంది మనం మరీ బంధించిట్లా లేకుంటే సరిపడుతుంది కాబట్టి కామభోగముల ఎడల చాలా కాషస్గా ఉండాలి కామన ఎందు అర్థహాని ధర్మహాని మూడు పురుషార్థాలన్నీ ధర్మార్థ కామ ఈ ధర్మార్థ కామాలో మీరు కామని పట్టుకుంటే కామన ఉందనుకోండి కామన ఉందంటే ధర్మం పోతుంది అర్థం పోతుంది మీరు రాత్రి పార్టీకి వెళ్ళారు ఏదో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏదో ఎగ్జాంపుల్ చెప్పకపోతే శోభగా ఉండదు అదన్న ఊరికే ప్రిన్సిపుల్స్ పుస్తకం చదివినట్టు సో ఎగ్జాంపుల్ రాత్రి పార్టీకి వెళ్ళారనుకోండి ఏదో మిత్రుడు కొడుకు పెళ్ళి ఏదో పెళ్ళిళ్ళు అవుతూనే ఉంటాయి పెళ్ళి పదకొండింటికి లేకపోతే రెండు గంటలకి రాత్రి పదింటికి పార్టీకి వెళ్ళి అలా కూర్చొని ఉండిపోయారు అనుకోండి ఇప్పుడు రెండు నష్టాలు ఒకటి మొన్న ఆడిపోయిన ధ్యానం ఉండదు మీకు ఏదైనా కొంచెం సంధ్యావందన ఇటువంటి ధర్మాన్ని చేసుకునేటువంటి సంస్థ ఉంటే అది ఉండదు తర్వాత ఈ వెళ్ళి రావడానికి డబ్బు ఖర్చు అర్థహాని ధర్మహాని భోగము కామ కామ ఎక్కడైతే కోరిక ఎక్కడైతే ఉందో భోగం ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఆ అర్థము ధర్మమునకు హాని ధర్మార్థములకు హాని అయినప్పుడు త్రివర్గమే వీడి ఇంకా ఒక కొలిక్కి రాకపోతే వీడి ధర్మార్థ అతీతమైన మోక్షానికి ఎప్పుడు వెళ్తాడు కాబట్టి ఆ కామభోగముల యొక్క విక్షేపాన్ని మనము దూరంగా పెట్టుకోవాలి తర్వాత మనస్సుని శక్తి చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఉపాయేనా అన్నాడు కనుక ఉపాయేన నిగురు ఉపాయంగా చేసుకోవాలి పని సో ఉపాయం ఇప్పుడు కాంబినేషన్ లాక్కుందనుకోండి దాన్ని పట్టుకుని బలంగా ఇటు అటు ఆ కాంబినేషన్ ఏదో ట్రై చేయాలి తప్ప మీకున్న శక్తి అంతా పెట్టి లాగా అనుకోండి చేయి తెగిపోతుంది చేయంతా కూడా ఎర్రగా అయిపోయి దెబ్బలు తగ్గుతాయి అది తెరుచుకోవచ్చు తెరుచుకోకవచ్చు ఒకవేళ తెలుసుకున్నా కూడా ఇంకెందుకు పనికిరాదా పెట్టి అలాగే కాకుండా ఉపాయంతో చేసే ప్రయత్నం చేయాలి ఉపాయంతో చేసుకోవాలి లాలయేత చిత్త బాలకం అని యోగ ఆ చిత్తము దాన్ని జాగ్రత్తగా ప్రేమగా ఎనిమిది చేసుకోకుండా దాన్ని మన అధీనంలోకి తెచ్చుకోవాలి అందుకోసమే నేను మీకు సాక్షిభావాన్ని అభ్యాసం చేయటము థాట్ ప్లస్ స్టేట్ని అభ్యాసం చేయటము అస్పర్శన అభ్యాసం చేయటము ఇలాంటి వేరు వేరు అభ్యాసాలు ఉన్నాయి ఈ అభ్యాసాలని మనం చేసుకోవచ్చు తర్వాత కొన్ని యోగా ప్రక్రియలు కూడా ఉన్నాయి శాంభవీ ముద్రలన్నీ కూడా మరి యోగంలో చెప్పినవే ఎటు వచ్చి ఫిజికల్ కాల్ అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి శాంభవి ముద్రలు అంటే కన్ను కన్ను మీద ఫోకస్ చేసినంతసేపు మీకు మనస్సు నిశ్చలంగా ఉంటుంది అది కూడా దో దే బిలాంగ్ టు హఠ యోగా చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి అవి ఉపాయంలోకి వస్తాయి కాబట్టి అటువంటి వాటిని కూడా మనం అభ్యాసంలోకి తీసుకోవచ్చు తర్వాత మనస్సులో ఆ విక్షేపహేతువులైనటువంటి కొన్ని నెగిటివ్ ఇమోషన్స్ ఉంటాయి అవి ఉండకూడదండి దీని విషయంలో కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు కొంతకాలం దాని మీద అదే టాపిక్ మీద మీరు వర్క్ చేయాలి లేకపోతే కష్టం you have to pay attention to the topic what it is no negative emotion ante evadaina sare vad vadu meda dvesham gaani kopam gaani frustration gaani complaint gaani undakudadu chala kashtam undi chala kashtam